గణపతి బుద్ధవాంహే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణోతి మహాణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ స్మాచార్యపకాం వందే గ్రులు పరంపరా ఓం సహనా సహనౌ భునస్సు సహీకరవహై తేజస్వి హాగై తనస్తో హావిర్విషావహై ఓ శాంతి శాంతి శాంతి मैत्रेयवाचयाज्ञवल्य कर्मणा बध्यते जंतुर्वदया च विमुच्यकर्म न कत पादृदर्शिन विरोध प्रदर्शि कनुक आत्मस्वूपनिष्ठा ब्रह्मवेतु कर्मसंबंधम कलगि उंदत కేవలము నేను కర్తను భోక్తను అనే అజ్ఞానంలో ఉన్న వ్యక్తి మాత్రమే కర్తాభోక్తగా ఉంటూ కర్మలను చేస్తాడు అటువంటి కర్తాభోక్త అయిన అజ్ఞాని అజ్ఞానంటే చేతగానివాడు ఏమీ తెలియనివాడు అనే అభిప్రాయం కాదు ఆత్మస్వరూప జ్ఞానము లేనివాడు అని అర్థం ఇక్కడ అజ్ఞానంటే అటువంటి వాడే అంతేకాని చదువు సంధ్య అక్షర ఇల్లిటరేట్ అని కాదు మహావిద్వాంసుడై ఉండొచ్చు కానీ ఆత్మ అకర్తా అభోక్త అనే జ్ఞానము లేనివాడు వా అటివాడుకు మాత్రమే శృతి కర్మలను విధించినది ఆ సత్యాన్ని ఎరింగిన మహాత్ములు తాము కర్మ సంబంధం లేకుండగా నైష్కర్మీయనిష్ట ఎందు పిలిచి తస్మాత్ కర్మ నకొంతి ఎతయ పారదర్శిన వేదం మొదట్లో మధ్యలో గిలగిల్లాడేవాళ్ళు చేస్తారనే కర్మలు వేదము యొక్క పారమును దర్శించిన జ్ఞానులు క్రియా సంబంధమును కలిగి ఉండరు ఇచ్చేవమాది విరోధ ప్రదర్శిత విరోధమున్నది కాంట్రడిక్షన్ అంటే నాకు ఆత్మస్వరూపము తెలియను అంటే నేను కర్మ చేస్తున్నాను అంటే ఈ రెండు వాక్యాలకే పొంతన కుదరదు నాకు ఆత్మస్వరూపము తెలియను అంటే ఆత్మ అకర్త ఆత్మకు క్రియా సంబంధము లేదు నాయం ఆత్మస్వరూపము నేను కర్మ చేస్తున్నాను అంటే ఆత్మస్వరూపము తెలియదు అన్నమాట కాబట్టి ఒకవైపు నాకు ఆత్మ నాకు పాండవుల పాండవులు ఎంత పంచపాండవులు ఎంతమందో తెలుసు వాళ్ళు నలుగురు అన్నట్టే పంచపాండవులు ఎంతమందో తెలుసు అన్నప్పుడు వాళ్ళు ఐదుగురు అనాలి ఒకవైపు తెలుసునంటో ఇంకోవైపు నలుగురు అంటే ఐదు నలుగురు కూడా సో ఆ రకంగా అంటే విరోధం కనపడటం లేదు కనుక ఇత్యాది విరోధ ప్రదర్శిత ఆది శబ్దం చేతిలో ఇంకా అనేక శ్లోకాలు ఉన్నాయి ప్రవృత్తి లక్షణం యోగ జ్ఞానం సన్యాస లక్షణం తస్మాత్ జ్ఞానం పురస్కృత్య సన్యా సన్యసేరిహ బుద్ధిమాన్ ఇత్యాది అక్కడే అదే శాంతి పర్వంలో ఇంకా ప్రవృత్తి నివృత్తి అని రెండు ధర్మాలు ఉన్నాయి ప్రవృత్తి అంటే కర్త భోక్తగా ఉండి గృహస్థుడై భాధ్యతో కలిసి కామ్యకర్మలను వాటిని అనుష్ఠించి స్వర్గాది భోగములను కోరుట అది ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం అంటే ఇటీ భోగాలు ఏమక్కర్లేదు అనే సకల భోగత్యాగం చేసి తీవ్రమైన వైరాగ్యము గలవాడాయి తర్వాత వివేకం చేత ఆత్మయందు కర్తృత్వము లేదు కూడా లేదు కూడా అని తెలుసుకుని కేవలము దేహేంద్రియ సముదాయం మాత్రమే క్రియలను చేస్తుంది తప్ప ఆత్మస్వరూపంలో కర్త క్రియలే ఉండవు దీపం క్రియల్నేమి చేయదు దీపం అన్ని క్రియలని ప్రకాశింపజేస్తుందే స్వయంగా ఏ క్రియలను చేయదు దీపం పాఠం చెప్పదు దీపం పాఠం వినదు కూడా పాఠం చెప్పి వాళ్ళని విని వాళ్ళని ప్రకాశింపజేస్తుంది ఆత్మచైతన్యము అట్టిది దీపము వంటిది మాత్రమే కనుక ఇళ్ళదమ్మ ఆ విషయాన్ని తెలుసుకుని యతయ పారదృశన ఇల్లదమ్మ ఈ అమ్మాయి పుట్టినరోజు చాలా సంతోషం నేను ఈ చాక్లెట్ తీసుకుంటాను ఇది కూడా నాకేనా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ కైండ్ ఆఫ్ యూ నువ్వు ఈ చాక్లెట్లు ఒకరిద్దరికి ఇచ్చి వెళ్ళి తీసుకెళ్ళే ఇది కూడా తీసుకెళ్ళి ఓ శుభం ఓ సమస్త సన్మంగళాని భవంతు ఈ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు బాగా చదువుకుని పైకి మంచి విద్వాంసులు అయి వరకు ఆనందాన్ని కలుగు చేయగాక అని మీ అందరి తరఫున నేను ఆశీర్వదిస్తున్నాను శమగారు దయచేయండి అందరికీ అక్కర్లేదమ్మా ఈ వరుసలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే సరిపడుతుంది ఈ వరుసలో ఉన్నారు చూడు ఈ వరుసలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే సరిపడుతుంది అలా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపడుతుంది నేను క్లాస్ కంటిన్యూ చేసేస్తాను అయితే ఒక శంక కలగవచ్చు ఆత్మజ్ఞాని క్రియా సంబంధం లేనివాడు అంటే ఇప్పుడు విగ్రహం ఉంటుంది చూడండి ఒక బొమ్మ మైనపు బొమ్మ దానికే క్రియా సంబంధం ఉండదు ఆ సచిన్ తెండూల్కర్ మైనపు బొమ్మ ఒకటి చేశారు దాంట్లో ఆయన బ్యాట్ పట్టుకుని ఫోర్ షాట్ కొడుతున్నట్టుగా ఆ మైనపు బొమ్మ చేశారు ఆ బొమ్మ ఎందు యాక్షనే ఉండదు అది విద్య అలా కనపడుతుంది ఫోర్ షాట్ కొడుతున్నట్టుగా కనపడుతుంది అని చెప్పేసి అది తేనె నిజంగా కొట్టేదేమీ ఉండదు సో ఆ విధంగా జ్ఞాని కూడా అలా బొమ్మలాగా బిగుసుకుపోయి ఉంటాడా నైష్కర్మే ఉంటే అదే అలా కాదు మీరు చలనమునకు కర్మకు మధ్య నుండే తేడాన్ని గమనించాలి ప్రకృతి అంతటా చలనము కలదు ప్రకృతి సర్వము చలనాన్ని కలిగి ఉండదు ఈ చర్మ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు ఫలము అని మొదలు పెడితే ఆ ఫలం నాకు కావాలి అనే అహంకారం వస్తుంది ఆ అహంకారాన్ని బట్టి అదే చలనము కర్మ అయిపోతుంది ఆ ఫలాకాంక్ష లేకుంటే అహంకారం లేకుంటే చలనము చలనముగా మిగిలిపోతుంది అయితే చలనము యొక్క ఫలం ఉంటుంది కదా ఎవరికి వెళ్తుందంటే నది యొక్క ప్రవాహం ఉన్నది ఆ ప్రవాహానికి ఒక ఉంటుంది ఆ ప్రయోజనం ఎవరికి వెళ్తుంది అంటే సమష్టికి చెందుతుంది సమష్టిలో భాగంగా నది ఉంటుంది నది యొక్క చలనము సమష్టి యొక్క ప్రయోజనానికే చెందుతుంది అలాగే చెట్టు ఉన్నది చెట్టులో చలనం ఉంటుంది చెట్టు కూడా మీకు కనపడదు కానీ చలనం ఉంటుంది ఆ చలనం కారణంగానే పళ్ళు కాయలు అన్నీ వస్తాయి అది ఎవరికి లభిస్తాయి చెట్టు తను కూర్చొని తింటుందా తను పొందుతుందా ఆ ఫలాన్ని పొందదు చెట్టు వల్ల వచ్చే ఫలము చలనాత్మకంగా ఉంటుంది ఆ ఫలము సమష్టికి లభిస్తుంది బ్రహ్మజ్ఞాని కూడా చలన రూపంగానే ఉంటాడు చలనం ఉంటుంది కానీ బ్రహ్మజ్ఞాని యొక్క చలనము కర్మ అవదు ఎందుకని ఆ చలనము వలన వచ్చే ఫలమును భోగించేటువంటి భోక్త అక్కడ లేడు ఆ చలనము నేనే చేస్తున్నాను అనే అభిమానము కలిగిన కర్త కాబట్టి సృష్టి అంతా చలనము ఆ చలనము యొక్క ప్రయోజనము సృష్టియే సృష్టి యొక్క చలనము సృష్టి కొరకే బ్రహ్మజ్ఞాని కూడా ఆ బ్రహ్మజ్ఞాని యొక్క చలనము కూడా సృష్టి అందలి భాగము సృష్టి కొరకు సమర్పితము కనుక బ్రహ్మజ్ఞాని చాలా యాక్టివ్గా ఉన్నా కూడా ఆయన నైష్కర్మ్యంలో ఉన్నట్టే లెక్క కాబట్టి దాంట్లో విరోధమేమీ లేదు తస్మాత్ నా సాధనాంతర సహిత ब्रह्म विद्या तस्मा अंदवल अंदवल अंटे अंदव टीकाको बहुत चुपार सो ज्ञानकर्मणो समय असंभवा ज्ञानकू कर्मकू कल సముచ్చయమును చేయుట సంభవము కాదు కనుక సముచ్చయము అంటే ఒకే వ్యక్తి ఒకే కాలములో అనుష్ఠించుట సముచ్చయమనబడును వేరువేరు వ్యక్తులు ఒకే కాలంలో అనుష్ఠిస్తే అది సమన్వయము నేను ఈ పని మీరు ఆ చేయండి ఒక ఆయన జ్ఞానంలో ఉంటాడు ఇంకొక ఆయన కర్మలో ఉంటాడు విరోధమే లేదు ఒకే వ్యక్తి వేర్వేరు కాలములలో జ్ఞానము కర్మ వాటిని అనుష్ఠిస్తే అది కూడా సమన్వయమే అంటే గృహస్థాశ్రంగా ఉన్నప్పుడు కర్మల్ని చేశాడు తర్వాత సన్వసించిన తర్వాత జ్ఞాననిష్టలో ఉన్నాడు అది కూడా సమన్వయమే సముచ్చయం ఎప్పుడవుతుంది నేనే కర్మల్ని కావ్యకర్మల్ని కర్తా భోక్త అది చేస్తూ ఉంటాను నేనే అదే సమయంలో ఆత్మజ్ఞానాన్ని కూడా కలిగి ఉంటాను అంటే అది సముచ్చయమవుతుంది అటువంటి సముచ్చయము కోసాగదు ఎందుకంటే కర్మ చేస్తున్నాడు అంటే కర్త భోక్త అంటే జ్ఞానం లేదన్నమాట జ్ఞానము ఉంది అంటే అకర్త అభోక్త అంటే కర్మ లేదన్నమాట పరస్పర వైరుధ్యము విరోధము ఉన్న చోట సముచ్చయము పొసగదు కనుక ఇక్కడ తస్మాత్ అందువలన జ్ఞానకర్మలకు సముచ్చయము పొసగదు కాబట్టి అని అర్థం ఇప్పుడు కూడా కర్మ గురించి మీరు గమనించాల్సింది ఏంటంటే కర్మ ఎక్కడ పుడుతుంది అని మీరు తెలుసుకోవాలి కర్మ మీమాంస కర్మ యొక్క ఉద్గమ స్థానం ఆరిజిన్ ఏమి చూడండి వివాహం ఏదో అవుతున్నట్టుంది అక్కడ ఈ తలుపు వేస్తే ఎవరైనా కొంచెం ధ్వని తగ్గే అవకాశం ఉన్నదా చూద్దాం ట్రై చేద్దాం మనం ట్రై చేయటంలో దోషం కొంచెం గాలి తక్కువైనా ప్రమాదం ఏం లేదు క్లాసు నడిచిపోతే కొంచెం అప్పుడే తగ్గినట్టుంది ఏది ధ్వని తగ్గిందో లేకపోతే వాళ్ళు తగ్గించారో వాటెవరా కర్మ కర్మ యొక్క ఉద్గమ స్థానము కర్మేంద్రియములు కావు ఇప్పుడు మీరు సైకిల్ తొక్కుతున్నారనుకోండి అదే కాళ్ళు తొక్కుతున్నాయి సైకిల్ అని అనిపిస్తుంది కానీ కాళ్ళు తొక్కవు సైకిల్ మనస్సు తొక్కుతుంది కాళ్ళ ద్వారా మనస్సు తొక్కుతుంది కాబట్టి సైకిల్ తొక్కుట అనే కర్మ మనస్సు నుంచి ఉదయిస్తుంది సంకల్పం నుంచి ఉదయిస్తుంది అంచేతనే మనస్సు లేకుంటే అది కర్మయే కాదు చలనం ఉన్నా కర్మ కాదు కాబట్టి ప్రతి యాక్షన్ కర్మలన్నీ కూడా మనస్సు నుంచి ఆవిర్భవిస్తాయి మీరు ఒక ప్రాసెస్ ఉంది అది సంకల్పము సంకల్పము అంటే థాట్ ఆలోచన ఏదో పూజా సంకల్పం అలా అనుకున్నారు సంకల్పము అంటే థాట్ ఒక ఒక ఆలోచన ఈ ఆలోచన అనే మాట అంత బాగా ఉండదని సంకల్పము అంటూ ఉంటాం మీకు కాబట్టి ఎప్పుడు నేను సంకల్పమున్నా ఏదో స్వామీజీ పూజా సంకల్పం గురించి మాట్లాడుతున్నాడని అనుకోరాదు సంకల్పము అంటే ఒక ఆలోచన థాట్ సో సంకల్పము వాగ్రూపంగా పరిణామాన్ని చెందుతుంది సంకల్పమే వాక్ అవుతుంది ఇప్పుడు నేను ఆ మాట మీతో అనాలి అని అనుకున్నాను అనుకుని అంటున్నా ఎన్ మనసా మనుతే తద్వాచా వద్దతి కాబట్టి మనస్సుతో సంకల్పించి వాక్కుతోటి పలుకుతాను అంటే ఆ సంకల్పమే పలుకు వచనం అవుతుంది కానీ ఆ మార్పు చాలా వేగంగా దొరుకుతుంది కాబట్టి మీకు ఆ పరిణామం క్రమం గుర్తించకపోవచ్చు కానీ గుర్తించడం ప్రారంభిస్తే స్పష్టంగా తెలుస్తుంది సంకల్పం పుట్టి వాక్కు అవుతుంది ఆ తర్వాత అదే సంకల్పము వాగ్ పరిణమించడమే కాక క్రియారూపంగా కూడా పరిణమిస్తుంది వీడిని తిట్టాలి సంకల్పం కలుగుతుంది చెడామడా తిట్ట తిట్టి చేతిలో ఉన్నది విసిరేయాలి అని సంకల్పం కలుగుతుంది చేతిలో ఉన్నది విసిరేస్తాయి ఇది ఒక నెగిటివ్గా సంకల్పం పాజిటివ్ సంకల్పం ఈ వ్యక్తిని మనం ప్రేమించాలి అని సంకల్పం కలుగుతుంది ప్రేమగా మాట్లాడతాయి ప్రేమగా మాట్లాడటమే కాదు ఉత్తు మాటల వల్ల ఉపయోగం ఏమిటి ఆ ప్రేమకు ఏదైనా ఒక కార్యరూపం కూడా ఏదో వస్తువు ఇవ్వడమో ఏదైనా ఉపకారం చేయడమో ఏదో ఒకటి చేయడం కూడా ఉంటుంది సో ఈ విధంగా ప్రతి క్రియా కూడా ప్రతి కర్మ కూడా సంకల్పం నుంచి ఉదయిస్తుంది కాబట్టి మీరు బాహ్యంగా కర్మలో మార్పు తీసుకొచ్చినంత మాత్రాన మీకు కర్మశుద్ధి అవధం అది ఆ కర్మ ఎక్కడ నుంచి ఉద్గమిస్తుందో అక్కడికి వెళ్ళి అక్కడ మార్పు తీసుకొస్తే మౌలికమైన మార్పు వస్తుంది అంచేతనే ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక న్యూస్ ఐటమ్ చదివాను అక్కడ కాలహస్తిలో ఈ న్యూస్ అన్ని చిత్రంగా ఉంటాయి ఇంకా ఏదో ఒక న్యూస్ నేను అందుకున్నాను దాన్ని బట్టి మీరేమీ కంక్లూషన్స్ ఏమి డ్రా చేయొద్దు మరో రకం న్యూస్ కూడా ఉండొచ్చు దానికి ఆపోజిట్ న్యూస్ కూడా ఉండొచ్చు కాళహస్తిలో ఈ శని దోషమా రాహు దోషమా కేతు దోషం శివుడి దగ్గర ఎవడు వెళ్ళడు శివుడు అభిషేకం ఎవరికీ కదా ఈ రాహుకేతు దోష పూజలు మేము వెంటబడతారు జనం అంతా దాంతో ఈ శివుడి దగ్గర కూర్చుంటే పూజారి ఏమీ ఉండదు ఆ పూజారులందరూ వచ్చి రాహుకేతు పూజల దగ్గరే మి శ్రీశైలం దేవస్థానం శ్రీశైలం కాదు కాళహస్తి దేవస్థానం అప్పుడే అది అప్పుడే దాన్ని వీళ్ళు భ్రష్టు పట్టించేశారు లోపల ఉండే శివలింగం దాన్ని పక్కన పెట్టేసి బయట వచ్చిన గూడులా పెట్టి అక్కడ రాహుకేతు పూజలను మొదలుపెడితే వాళ్ళు మర్చిపోయారు శివుణ్ణి జనము మర్చిపోయారు రాహుకేతువుల దగ్గరే పట్టుకు పడుకున్నారు ఇప్పుడు మొత్తం అందరి దృష్టి అక్కడే ఉంది ఆ సందులోనే మొత్తం పూజారులందరూ అక్కడే భక్తులందరూ అక్కడే వీళ్ళందరూ అక్కడ కామనతోటి ఎప్పుడైతే జాయిన్ అవుతారో భక్తుల కామన ఏమిటి భయము కామన ఈ రాహుకేతువులు మనకేదైనా పంప ముంచుతారేమో అని భయం ఈ రాహుకేతువులు మనకు అనుకూలించి కోరికలు తీసుకోవాలని కామన ఇది భక్తులు పూజారులు ఏమిటి పది మంది భక్తులు మరో రాళ్ళు సంపాదించుకొచ్చి వాళ్ళ కామన రాహువా కేతువా వాళ్ళ మొహం కామన తప్ప అక్కడ ఏమీ లేదు కామన భయము తప్ప ఏమీ లేదు దాంతో ఇప్పుడు పెద్ద న్యూస్ ఐటమ్ ఏమిటంటే భక్తులు ధర్నా చేశారు భక్తులు ధర్నా ఏమిటి ధర్నా అంటే పూజారులు మమ్మల్ని దోచేస్తున్నారు అని ధర్నా చేశారు పూజారులు అన్నారు లేదు ఏం లేదు వేషాలని వాళ్ళు బిగిసిపోయారు దాంతో కోర్టులో కేసు పడింది ఇది నేను ఈ మధ్య న్యూస్ కూడా మానేశాను ఇవాళ పొద్దున్న అనుకోకుండా ఇంకేదో చూస్తుంటే ఈ న్యూస్ కంటబడింది ఇది న్యూస్ సో కోర్టులోకి ఏదో సెటిల్ చేస్తారు ఇది ఇది నేను ఎందుకు చెప్పానంటే అక్కడ చేసుకున్న కర్మ ఏమిటి ఈశ్వర పూజ పోనీ రాహు రూపంగా చేసినా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చేది ఈశ్వరుని పూజించినట్టే చేస్తున్న కర్మ అదేంటి వ్యాపారం కాదు వడ్డీ వ్యాపారం కాదు లేకపోతే బంగారం వ్యాపారం కాదు లేకపోతే మరో రకమైన చేట్ల బిజినెస్ కాదు అది పూజ ఈశ్వరారాధన మరి ఈశ్వరారాధన అనే కర్మని ఈ భక్తులు చేస్తున్నారు ఆ పూజార్లు చేస్తున్నారు వీళ్ళ హృదయంలో కొంత స్పందన పవిత్రత వచ్చి ఉండాలి వాటికి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదంటే కర్మ బాహ్యంగా మీరు మార్పు చేసినంత మాత్రాన బాహ్యంలో కర్మ ఎందు చేర్పులు మార్పులు చేసినంత మాత్రాన పవిత్రత వచ్చేయదు మీరు మార్కెట్కి వెళ్ళి కూరలు కొనుక్కొచ్చి వదులు ఇంట్లో కూర్చొని పూజ చేశారనుకోండి అంత మాత్రం చేత మీరు పవిత్రులు అయిపోరు ఎందుకంటే కర్మ బాహ్యం అది ఎక్కడి నుంచి ఉద్గమిస్తోంది మనస్సు నుంచి ఉద్గమిస్తోంది అక్కడ పవిత్రత వస్తే అప్పుడు పవిత్రత వచ్చినట్టు ఇది ఎలాగంటే ఒక కుండలో ఏదో పదార్థం ఉండి దుర్వాసన వేస్తోంది అప్పుడు ఆ కుండని చక్కగా మూతి గట్టిగా వేసేసి చుట్టూ రంగు వేస్తే లేకపోతే కలర్ పెయింట్ వేస్తే ఆ దుర్వాసన పోతుందా అలా పోదు చుట్టూ పెయింట్ వేయడం వల్ల ఏమీ అవదు ఆ లోపల ఉండే దోషాన్ని నివారణ చేయటమో లేక దుర్వాసన కలిగించేటువంటి అంశాన్ని తీసి అవతల చేస్తే ఆ మిగిలిన కుండ స్వచ్ఛంగా ఉంటుంది ఆ విధంగా మనము బాహ్యమైన కర్మయందు మార్పులు చేసుకొచ్చి అంటే ఏమిటి ఆ పూజ బదులు ఈ పూజ చేయటం లేకపోతే లౌకిక కర్మలు వదిలిపెట్టి చేయటం అలా చేసినంత మాత్రాన పవిత్రత హృదయంలో వచ్చేది ఆ కర్మ యొక్క మూలమేమి థాట్ సంకల్పము ఆ సంకల్పంలో కాలుష్యం ఉంటే కర్మ ఎంత గొప్పదైనా ఆ కర్మ అలాగా దుర్వాసన వేసేసుకుంటుంది సంకల్పంలో కాలుష్యం ఉంటాయి సంకల్పం శుద్ధంగా ఉంటే కర్మ ఎంత తక్కువదైనా ఒకప్పుడు చేతగాని కర్మ అయినా సరే సరిగ్గా చేయని కర్మ అయినా సరే సంకల్పంలో కనుక పవిత్రత ఉంటే ఆ కర్మకు ఒక శోభ వచ్చేస్తుంది మోటివ్ ఈజ్ సుప్రీంలీ ఇంపార్టెంట్ కాబట్టి కర్మ యొక్క ఉద్గమ స్థానమైన మనస్సులో మీరేమో కాలుష్యాన్ని పెట్టుకునే అంటే కామన భయము సంసారము సాంసారికమైన విషయ భోగ లాలసత అది హృదయస్థానంలో మనస్సులో పెట్టుకుని వాడు పూజారైతేనేమిటి భక్తుడైతేనేమిటి ఆ తేడా ఏమీ పడదు రెండూ ఒకటే అది పెట్టుకుని బాహ్యంగా చేసి కర్మ ఎంత పవిత్రమైన కర్మ కూడా ఆ కర్మ కూడా తన యొక్క శోభను కోరుకుంటుంది అందుకోసమే ఈ బాహ్యమైనటువంటి ఈ పూజాధికమైన కర్మలో శోభ లేదు అని మనకు తెలిసిపోతుంది కదా భక్తులు పూజారుల మీద దౌర్జన్యం చేసి పూజార్లు భక్తుల మీద దౌర్జన్యం చేసి ఇద్దరూ కలిసి కోర్టుకు వెళ్ళారంటే ఇంకా దాంట్లో పవిత్రత ఉంది ఆ కర్మ చేస్తే ఏమిటి చేయకపోతేనేమిటి అది సంగతి కాబట్టి యాక్షన్ని అవుట్ సైడ్గా పూజ చేసేస్తున్నాడు కాబట్టి అది ఇదో గొప్ప కర్మ అని అనుకోవడం అది సరికాదు కర్మ యొక్క ఉద్గమ స్థానంలో పవిత్రత ఉండాలి సూపర్ఫిషియల్గా బాహ్యాలంకారం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఫండమెంటల్గా ఆ కర్మ యొక్క ఉద్యమ స్థానమైన మనస్సు పవిత్రంగా ఉండాలి తర్వాత ఆర్గనైజ్డ్ రెలిజియన్ ఎంతకాలం నుంచి ఉంది మానవ చరిత్ర తెలిసినప్పటి నుంచి మన మన దేశంలో రెలిజియన్ ఉంది పాశ్చాత్య దేశాల్లో రెలిజి క్రిస్టియా రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది క్రిస్టియానిటీ హిందూ ధర్మ హిందూ రిలిజియన్కి ఐదు వేల సంవత్సరాల చరిత్ర హిందూ ధర్మానికి ఉన్నది కానీ మనిషి అలాగే మిగిలిపోయాడు ఏమీ ఇంప్రూవ్మెంట్ రానేలేదు మనిషిలో దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఆర్గనైజ్డ్ రిలిజియన్ హ్యాస్ ఫెయిల్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్ బీయింగ్ అని తెలిసిపోయింది కదా కాబట్టి ఎందుకని ఎందుకని ఆర్గనైజ్డ్ రిలిజియన్ ఫెయిల్ అయింది ఇప్పుడు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం రిపబ్లిక్ డే పేరేడ్ నాడు మనకేవో ఉపన్యాసాలు వింటూ ఉంటాం ఏమని political system in india has failed ana untunna nanna vinnanni nanna rakkinga ullu chestund it has failed political parties anni kuda fracture ayipoyayi vallu praja kshemana marchipoyaru vallu praja kshemam kosam bandeya manesaru therefore political democracy has a, is a failure in india ani ullu kai nuntunna emanta 60 years allo political system fail ayindunnaru sare modern religion organized religion not only in india in the world It has failed. Organized religion, people follow what they do, or they don't know, follow what they do, and they have a kurtartth that they have left. If anyone is a kurtartth or a Ravana Maharsha or a Kabir or a Mahatma or a kurtartth or an organized religion or a kurtartth because he has walked out of organized religion and he has a kurtartth because he has walked out of organized ండి ఆర్గనైజ్డ్ రిలిజియంలో బాహ్య కర్మకు ప్రాముఖ్యాన్ని ఇచ్చి ఆంతరమైన హృదయ పవిత్రతకు ప్రాముఖ్యం ఉండదు ఆ కారణంగా అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కర్మ యొక్క స్వరూపాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ కర్మయే కర్మయోగంగా తీర్చిదిద్ది అక్కడి నుంచి ఇంకొక్కడు ముందుకు వేసి నైష్కర్మ్యము సిద్ధించును సరే తస్మాత్ నా సాధనారసిత బ్రహ్మవిద్య పురుషార్థ సాధనం సర్వ విరోధాత్ ఇప్పుడు బ్రహ్మవిద్య పురుషార్థమునకు సాధనము పురుషార్థము అంటే మోక్షం మోక్షానికి బ్రహ్మవిద్య సాధనము విద్య అంటే జ్ఞానము జ్ఞానాన్మోక్ష అయితే బ్రహ్మవిద్య మోక్షాన్ని ఇచ్చేప్పుడు దానికి ఏదైనా ఇంకొక తోడు ఏమైనా ఉండాలా సాధనాంతర సహితమై ఇతర సాధనముతో కూడి ఇతర సాధనం ఉంటే ఏమిటై ఉంటుంది అయితే కర్మ అవ్వాలి లేదా ఉపాసన అవ్వాలి ఎందుకంటే వేదం గురించి మాట్లాడుతున్నాం కనుక కర్మ ఉపాసన జ్ఞానము మూడు మామూలుగా ఉపాసనని వేదంలో అనేదే లోకంలో భక్తి అంటారు సో వేదంలో అయితే ఉపాసన అంటారు కనుక కర్మ ఉపాసన జ్ఞానము సో ఈ జ్ఞానము మోక్షాన్ని మంచిది జ్ఞానం మోక్షాన్ని కర్మ యొక్క సహకారాన్ని అపేక్షిస్తుందా అపేక్షించదా ఉపాసన యొక్క సహకారాన్ని అపేక్షిస్తుందా అపేక్షించదా ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే నా అపేక్షించదు సో బ్రహ్మవిద్య పురుషార్థ సాధనం పురుషార్థ సాధనం కానీ సాధనాంతర సహితమై కాదు ఇతర సాధనములతో కూడి మాత్రం కాదు ఏం పోటం వచ్చింది ఇప్పుడు బ్రహ్మవిద్యకి బ్రహ్మోక్షాన్ని ఇవ్వడంలో కర్మ కర్మ సపోర్ట్ చేస్తానంటే నష్టమే వచ్చింది కొన్ని తోడు ఉంటే ఉపకారమే కానీ అపకారం కాదు కదా అంటే చూడండి ఇప్పుడు ఒకప్పుడు మీరు వంట చేసుకుంటున్నారనుకోండి మీకు వంటలో నేను సహాయం చేస్తారని ఒక అమ్మ ప్రవేశిస్తే చూడు నువ్వే సహాయం చేయగలిగేది ముందు కిచెన్ బయటకు ఉండు నువ్వని చెప్తాను ఎందుకని పోనీ ఆవిడ సహాయం చేస్తానంటుంది కదా సహాయం తీసుకోండి అంటే అబ్బాయి సహాయం కాదండి నాకు చేతికి కాలుకి అడ్డు పనికి నాకు పని రెట్టింపు నా పని ఏమీ అవ్వదు నాకు సహాయం కాదు అని బయటికి పంపించేస్తారు అవునా అలాగే ఇక్కడ కూడా బ్రహ్మ విద్యకి కర్మ సపోర్ట్ చేస్తే నష్టమే వచ్చింది బ్రహ్మవిద్య మోక్షాన్ని ఇస్తుంది కర్మ సపోర్టింగ్గా ఉంటుంది అదే సపోర్ట్ కాదా సర్వ విరోధ బ్రహ్మవిద్య పుట్టి ఆ బ్రహ్మవిద్య వల్ల వీడికి సంసార బంధం విముక్తి కలగటానికి ఈ కర్మ విరోధం ఎందుకంటే కర్మ కర్తని భోక్తని ఫిక్స్ చేస్తుంది బ్రహ్మవిద్య అంటే అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపం బ్రహ్మవిద్య కాబట్టి ఈ బ్రహ్మవిద్యతోటి మోక్షం రాబోతుంటే ఈ ద్వైత భావంతో కూడిన కర్మ మోక్ష వీడి మోక్షాన్ని అడ్డుకుంటుంది కాబట్టి ఎలాగ క్లబ్ చేస్తారు మీరు చేయడానికి వీళ్ళు కర్మ సహకరించకపోవచ్చండి ఉపాసన సహకరించవచ్చు కదా అంటే ఉపాసన అంటే ఏమిటండి నేను ఎక్కడున్నాను దేవుడు ఎక్కడో ఉన్నాడు దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అదే కదా ఆ ఉపాసన అంతఃకరణ శుద్ధి వరకు సహకరిస్తుందంటే మేము అంగీకరిస్తాం సాక్షాత్తు మోక్షంలో ఆ సంసారబంధ విముక్తిలో మోక్షమును ఇచ్చుటలో జ్ఞానానికి ఉపాసన సహకరిస్తుంది అంటే అంగీకరించాం ఎందుకని మళ్ళీ విరోధా ఎందుకంటే జ్ఞానం ఉంటే ఏమిటి ఆత్మాచ బ్రహ్మ అభేదమే జ్ఞానం ఉపాసన అంటే ఏమిటి అన్యోసో అన్యోహంస్మి అది ఉపాసన అంచేతనే మనం ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా నేను వేరు ఆ దేవుడు వేరు అనుకుంటే మీరు చదివే ఉపనిషత్తుకి ఏమీ ప్రయోజనం ఉండదు దేవాలయానికి ఎప్పుడైనా తిరిగితే అది వెళ్తే వెళ్ళండి దాన్ని తప్పేం కాదు వెళ్ళి దర్శనం కూడా చేసినట్టు నా బదులు కూడా దండం పెట్టినండి నాకేమో అభ్యంతరం లేదు బానే ఉంది కానీ అక్కడికి వెళ్ళి ఈ వెంకటేశ్వర స్వామి భిన్నంగా ఉన్నాడు నేను భిన్నంగా ఉన్నాను అని అనుకుంటే మాత్రం మీరు చదివే ఉపనిషత్తుకి దానికి సంబంధం లేదు కానీ పైకి అనకూడదు మళ్ళా పైకంటే అక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామి వీడు ఒకటే అనకూడదు అక్కడ ఒప్పుకోకూడదు వేరు వేరంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా విన్నారంటే దెబ్బలు కాబట్టి ఉపాసన కూడా భేదపూర్వకంగా చేసి ఉపాసన జ్ఞానానికి ఏమి సహకారి కాదు కాబట్టి ఇక్కడ కంక్లూషన్ ఏమిటంటే కర్మతో కానీ ఉపాసనతో కానీ తోడు సహకారము సంబంధం లేకుండా జ్ఞానము తనంత తానుగా వీడికి సంసార బంధం నుంచి విముక్తినిస్తుంది అని మనం తేల్చినాము సాధన నిరపేక్షవా పురుషార్థ సాధనం కాబట్టి బ్రహ్మవిద్య పురుషార్థ సాధనమే ఏ విధంగాను సాధన నిరపేక్షముగా మాత్రమే అంటే కర్మా ఉపాసన అనే సాధనముల యొక్క అపేక్ష సహకారమును కోరకుండా మాత్రమే బ్రహ్మ విద్య తనంత మోక్షమును ఇచ్చును ఇప్పుడు పిల్లికి వెళ్తూ పిల్లిని సంకట పెట్టుకు వెళ్ళేటది ఒక తెలుగులో సాంకహుతుంది ఆ రకంగా బ్రహ్మవిద్య మోక్షం ఇస్తుందనుకుంటుంటే దాంట్లో మా కామ్యకర్మలు మా ఉపాసనలు పట్టుకొస్తానంటే ఈ జిడ్డంతా అక్కడ పెడతానంటే ఆ బ్రహ్మవిద్య కాస్త వెనక్కిపోతుంది సర్వ విరోధ సర్వ విరోధాత్ అంటే సర్వాత్మన విరోధాత్ అర్థం అన్ని విధములుగా విరోధము ఇది పారివ్రాజ్యం సర్వసాధన సన్యాసలక్షణం అంగత్వేన విధిత్తే కాబట్టి ఈ విధంగా కర్మకి కాని ఉపాసనకి కానీ సంసారబంధ విముక్తి ఎందు ప్రవేశము లేదు గనుక కేవల ఆత్మజ్ఞానమే సంసారబంధ విముక్తికి హేతువు గనుక ఇది అంటే ఇతిహేతో ఈ కారణముగా యా ఇతిహేతో ఇక్కడ ఈ ప్రకరణంలో శృతి విధిస్యతే శృతి చేత విధింపబడగోరుతున్నది అంటే శృతి విధిద్దామని అనుకుంటోంది విధి అంటే ఒక ఉపదేశం మీరు దీన్ని పాటించండి పాటించి మోక్షాన్ని పొందండి అని విధించబోతోంది ఏమిటది పారి్రాజ్యం పారివ్రాజ్యమును అంటే పరివ్రాజక స్థితిని విధించబోతోంది ఇది రేపో ఇల్లుండో చూసుకునే కుట్రాడికి అనుకూలం కాదు పారివ్రాజ్యము ఇటువంటి ప్రసంగం కానీ పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ పూర్తయ్యి వనప్రస్థాశ్రమం యొక్క డోర్లో కూర్చున్నవాడికి జీవితం యొక్క ఉత్తర వయస్సులో ఉన్నవాడికి తప్పక పరిగణనలోకి తీసుకోదగిన అంశం కాబట్టి పారివిరాజ్యము పారివిరాజ్యము అంటే ఇగో ఇది నా ఇల్లు నేను ఇక్కడ కూర్చుంటాను ఇది నా ఇల్లు అనే దృష్టిని వీడు తగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక శంకరులు అన్నారు చోట దీన్ని ఆధునికంగా కొంత మీరు మెడిటేషన్లో కూడా మెడిటేషన్లో కూడా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు ఇప్పుడు మీకు మీకు ఏమనిపిస్తుంది నేను మిమ్మల్ని సడన్గా ఏమండి మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగారనుకోండి మీకు ఏమన్నా మీరు ఏం మీకు వెంటనే మనస్సులో ఏమి స్ఫురిస్తుంది అది ముఖ్యం పైకి ఏం చెప్పారని ముఖ్యం కాదు పైకి మీరు మనస్సులో స్ఫురించింది చెప్పొచ్చు లేకపోతే కొంచెం తెలివిదాట్లు ఉపయోగించి మనస్సులో స్ఫురించిందాన్ని పక్కన పెట్టి మరొకటి చెప్పొచ్చు అది నాట్ పాయింట్ నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఏమంటే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే మీకు వెంటనే ఏమన్నా స్ఫురించింది డైమండ్ పాయింట్ సెంటర్లో ఉన్నాము అని స్ఫురించింది కదా అంటే అర్థం ఏంటంటే దేహాభిమానం గట్టిగా ఉంది అని డైమండ్ పాయింట్ సెంటర్లో ఉన్నారు అయితే దీనిని పరివ్రాధిక లక్షణం ఏంటంటే పరివ్రజతి అంటే ఒక స్థానానికి నేను కట్టుబడి లేను అది ఎలాగ దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం ఎలాగంటే మీరిప్పుడు ఎక్కడున్నారు అంటే నేను దేహమునందు ఉన్నాను దేహినోస్మిన్ యథా దేహే అని గీతంలో శ్రీకృష్ణుడు చెప్పాడు శంకర్ను కూడా భాష్యంలో స్పష్టంగా రాశారు ఎక్కడో నాకు గుర్తు లేదు అధ్యాయం గీత భాష్యంలో ఎక్కడో రాశారు ఆయన ఏమంటారంటే ప్రతివాడు నేను నేను ఈ ఊళ్ళో ఉన్నాను ఆ ఊళ్ళో ఉన్నానంటాడు తప్ప నేను దేహమునందు ఉన్నాను అని ఎప్పుడూ అన్నాడు ఒక్కసారి నువ్వు అది మనస్సును తెచ్చుకో ఏమిటి నవద్వారే పురే దేహే సన్యస్యాస్తే సుఖం వశీ నేను ఇంట్లో ఉన్నాను మేడలో ఉన్నాను బిల్డింగ్లో నా స్వంత బిల్డింగ్లో ఉన్నాను లేకపోతే పక్కింటి వంటిలో అని ఇలాగా ఆ దేహాభిమానాన్ని ప్రక్కనబెట్టి ఒక్కసారిగా ఈ నవద్వార పురము అంటే ఈ దేహము ఈ దేహమునందు ఉన్నాను అను చూడు ఎప్పుడైతే ఈ దేహమునందు ఉన్నాను మీరు భావన చేశారో మీరు చేసి చూడండి ఇంటి దగ్గర వెంటనే ఏమవుతుందంటే నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అనే దేశ పరిచ్ఛేదము పోతుందది పరిమిరాధిక లక్షణం పరిమిరాధికుడు నేను ఈ ఊళ్ళో ఉన్నాను ఆ ఊళ్ళో ఉన్నానని చూసుకోడు నా సొంత ఊళ్ళో ఉన్నాను పరాయి ఊళ్ళో ఉన్నానని చూసుకోడు చూడండి ఈ స్వంత ఊరు పరాయి ఊరు అన్నది ఇది చాలా పెద్ద సమస్య దీంట్లో చాలా దోషం ఉన్నది అంటే మరి ఈ మాట అంటే వినే వాళ్ళకి నొచ్చబాటు కాకపోవచ్చు ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు మీరు ఏదైనా సేవాకార్యాలు చేస్తున్నా మనం చేసి సేవ ఏముంది అండి పెద్ద సేవ ఏం చేస్తాం మనం అంటే అలాగే ఏం ఫర్ ఏదో అవుతోంది సేవాకార్యం అవుతోంది ఎక్కడ అవుతోందంటే హైదరాబాద్లోనే అక్కడ గులాం దగ్గర ఎక్కడో అవుతోంది అలా కాదు మీ సొంతూరులో ఏమైనా చేస్తున్నారా హైదరాబాద్ సొంతూర్ హైదరాబాద్ సొంతూరు కదా అలా కాదా అలా అడ్డగోలుగా మాట్లాడతాం నువ్వు పుట్టి పెరిగిన ఊళ్ళో ఏమైనా సేవాకార్యం చేస్తున్నావా అంటే లేదు ఎందుకు చేయట్లేదు నేను ఆ ఊళ్ళో పుట్టాను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనేటువంటి ఈ అభిమానాన్ని నేను విడిచిపెట్టినాను అంతే అసమాను నేను అక్కడ పుట్టాను అక్కడ పుట్టాను అక్కడ పుట్టాను అంటూ ఉంటే దేహాభిమానం ఉన్నట్టనట్టర్వాత సేవ చేయటానికి మీకు ఏది కావాలి ఒక అభాగ్యుడు కావాలి అంతే కదా మీ దగ్గర సేవ తీసుకునేందుకు అవసరం పడ్డా ఒక అభాగ్యుడు కావాలి మనమే అంతంత మాత్రం మనకి నలుగురు సేవ చేస్తే కానీ రోజు తెల్లవారు మనం దాంట్లో ఆ సేవలో ఇంకో పితరత్తు సేవ వాళ్ళకి ఇంకో వాళ్ళకి చేయాలి చేయాలంటే మనకంటే ఆ భాగ్యుడు ఉండాలి ఇప్పుడు మనకంటే అభాగ్యుడు తక్కువ వాడు ఒకటి ఉండాలంటే దీనికోసం బస్సు ఎక్కి రాత్రికి తెల్లవారు ప్రయాణం చేసి ఊళ్ళో దిగాల ఇక్కడ లేడు కాబట్టి ఇదంతా దేశ ఒక ఆయన దేశభావనకి పరిచ్ఛిన్నుడై ఉండిపోవుగా అది పెద్ద బందీ అది బంధం మానవుడు దేశంలో పరిచ్ఛిన్నుడై ఉంటాడు ఆ విధంగానే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతుంది అలాగే మానవుడు కాలంలో పరిచ్ఛిన్నమై ఉంటాడు అది వేరే తమా సమాచారం అది కాబట్టి ఇక్కడ దేశ పరిచ్ఛేదాన్ని గురించి చెప్తున్నప్పుడు పరివ్రాజకుడు అంటే అర్థం ఏంటో తెలుసునండి ఊరికే ఓ కారో బస్సు ఏదో పెట్టుకుని రోజు తిరుగుతూ ఉంటాడని కాదు ఒక ఆయన ఏం చేశాడంటే ఓ సన్యాసి ఓ పెద్ద వ్యాన్ ఒకటి కొనేశాడు కొనేసి ఆ వ్యాన్ మీద ఆయన పేర్లు ఇంత పెద్ద పెద్ద అక్షరాలతోటి డిజైన్ వేయించేశాడు వేయించేసి ఆ లోపల కూర్చుని డ్రైవర్ను కొన్ని పెట్టి దగ్గర సంపాదన పైసలు ఉన్నాయి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆ వ్యాన్లో కూర్చుంటాడు అక్కడే మంచం కూడా ఉంది ఆ వ్యాన్లో పడుతుంటాడు ఈ డ్రైవర్ ఇటు అటు తిప్పుతూ ఉంటాడు అదే పరివిరాజిక అంటే అది కాదు అంటే ఇది నా స్థానము నేను దీనికి ఫిక్స్ అయి ఇక్కడ ఉన్నప్పుడు ఐ అమ్ అట్ హోమ్ ఇంకో చోట ఉన్నప్పుడు ఐ హమ్ నాట్ ఎట్ హోమ్ అని ఈ విధమైన దేశ పరిచ్ఛేదాన్ని కలిగి ఉంటే బంధము అటువంటి దేశ పరిచ్ఛేదం లేని వాడే పరిమిరాజ్యం అది పరిమ్రాజ్యం యొక్క స్పిరిచువల్ సెన్స్ అది ఆ సెన్స్లో మీకు నేను మనవి లేదా మీకు ఆ స్పిరిచువల్ సెన్స్కి తోడుగా ఫిజికల్ సెన్స్ కూడా తీసుకోవాలి అంటే ఒక ఇల్లు నాది అనే ప్రసక్తి లేకుండగా అన్ని ఇల్లు మనమే పొద్దున్న మన ఇల్లు ఒకటి సాయంకాలం మన ఇల్లు ఇంకొకటి ఎవరు భోజనం పెడితే అదే ఇల్లు ఎక్కడ మీరు ఇంట్లో ఏం చేస్తారు మహా ఘనకార్యం మీరు ఏం చేస్తారు వండవండుకొని భోజనం చేసి అడుగు పలుస్తారు ఆ పని ఎక్కడ చేస్తే అదే ఇల్లు అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు కొని మనం ఎక్కడ ఇల్లు కొండమది చాలా ఖరీదైన సమాచారం అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మొబైల్ హోమ్ ఒకటి ఒక పాత ఒకటి మొబైల్ హోమ్ ఒకటి దాన్ని ఒక చోట పార్క్ చేస్తారు ఇంకా టైర్లలో గాలి అది ఏముండదు అక్కడ పార్క్ చేసేస్తాడు ఫిక్స్ అదే ఇల్లుబడికి ఆ మొబైల్ హోంలో మకాన్ చేస్తాను చాలామంది అలాగ భేదవాళ్ళు అమెరికాలో కూడా వేదవాళ్ళు ఉంటారు ఇలా ఉంటారు భేదవాళ్ళు మన ఇండియాలో వేదవాళ్ళు అలాగా ఉండరు సో మొబైల్ హోమ్లో వర్క్ అవేసి ఉంటాడారు వాడు భేదవాడు ఒక మొబైల్ హోమ్ చాలకపోతే రెండు మొబైల్ హోమ్స్ విష్ణుదేవానంద గారు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మొబైల్ హోంలోనే మకాన్ చేశారు ఆయన ఆయన మకాన్ చేసిన మొబైల్ హోమ్ని దాన్ని రెనోవేట్ చేసి వాళ్ళు అలాగె ఇట్టుబెట్టారు క్యాట్ స్కిల్స్లో న్యూయార్క్ అప్ స్టేట్ న్యూయార్క్లో నేను అక్కడ క్లాసెస్ తీసుకుని వెళ్ళినప్పుడు నాకు అది ఇచ్చారు మీరు విష్ణుదేవానంద గారు మకాన్ చేసిన మొబైల్ హోమ్లో మకా మొబైల్ అంటే అది కదండి ఇప్పుడు ఫిక్స్ అయిపోయి ఉంది కదా టైంలో గాలి అది ఏదు అక్కడ మీరు ఒక ఆన్ చేస్తారా లేకపోతే మీకు వేరే భవంతిలో ఏదైనా భవనం కావాలా అంటే నేను విష్ణుదేవానంద గారు మకాన్ చేసిన చోటే చేస్తానండి అని చెప్పేసి నేను ఆ మొబైల్ హోమ్లో ఓ పది రోజులు ఓ వారం రోజులు ఉన్నా కొంచెం సన్నగా ఉంటుందంటే ఎవరిథింగ్ ఈజ్ దే వాటరు సింకు అన్నీ ఎవరిథింగ్ ఈజ్ దే కాబట్టి నేను ఫలా నా చోటుకి కట్టుబడిపోయి ఉన్నాను మహాప్రభు అని ఎవడైతే అంటాడో వాడు గృహస్థ గృహే టిష్టతి నాకు నేను ఎక్కడికి వెళ్తే అదే ఇల్లు ఇది నా ఇల్లు అంటూ ఏమీ లేదు వాడు పరివ్రాజక అని అంటారు అటువంటి పారివ్రాజ్యాన్ని ఇక్కడ విధించబోతున్నారు ఎందుకంటే నేను గృహస్థుడను గృహస్థుడను అంటే ఇంట్లో ఉన్నాను అంటే ఎవడైనా ఇంట్లోనే ఉంటాడు సన్యాసి మాత్రం ఇంట్లో ఉండడు ఎవడైనా ఇంట్లో ఉంటాడు మరి ఆఖరికి కుక్కపిల్లలు నక్కపిల్లలు చేవలు పక్షులు కూడా ఓ ఇల్లు కొట్టుకుని ఇంట్లోనే ఉంటాయి ఏమిటి వీడి గొప్పేవిటి గృహస్థుడను అని వీడు ఇంట్లో ఉండువాడను ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే అభిప్రాయం ఏమంటే ఆ గృహమునందు ఇది నేను నాది నేను ఇక్కడ ఫిక్స్ అయి ఉన్నాను అనే అభిమానము గలవాడు గృహస్థుడు ఆ అభిమానాన్ని తిరస్కరించి పారివ్రాజ్యాన్ని ఇక్కడ విధించబోతున్నారు ఈ పారివరాజ్యము ఇంకా ఎలా ఉంటుందంటే సర్వసాధన సన్యాస లక్షణం అంగత్వైన విధిష్యతే దేనికి బ్రహ్మజ్ఞానానికి అంగంగా పారివరాజ్యాన్ని విధించబోతున్నారు ఇక్కడ పారివరాజ్యం యొక్క లక్షణం ఎలా ఉంటుంది లక్షణము అంటే రూపురేఖలు ఎలా ఉంటాయి కాబట్టి పారివరాజ్యం అంటున్నారే కానీ రూపురేఖలు ఎలా ఉంటాయి చెప్పండి అంటే చూడండి ఎక్కడ భోజనం దొరికితే అదే నాయిల్లు అన్నవాడు వాడు ఇది నాయిల్ అనే మాట అంట ఎవళ్ళు భోజనం ఎవళ్ళు ఆ పూటకి భోజనం పెడితే అక్కడే మన భోజనం అన్నవాడు ఈమె నా భార్య ఈమె ఉండి నాకు వండిస్తే నేను భోజనం చేస్తాను అన్నాడు ఎప్పుడైతే ఇది నా ఇల్లు ఈమె నా భార్య వీడు నా కొడుకు ఈ కొడుకు ఒకటి ఉంటాడు ఈ కొడుకు కొడుకు ఎందుకు రా అంటే మేము రిటైర్ అయిపోయిన తర్వాత చూస్తామని చెప్పేసి కొడుకు ఎవరు చూస్తున్నారా వాళ్ళు చూస్తే సంతోషమే చూస్తే సంతోషమే చూస్తున్నారా ఏం పోనీ చూడలేదని వాళ్ళని తప్పు పట్టిదే ఉంటుంది చూడాలని వాళ్ళకే ఉంటుంది కలిసి రావద్దు ఇప్పుడు చూడాలంటే కొడుకు తల్లిదండ్రులను చూడాలంటే అనేక పరిస్థితులు కలిసి రావాలి ఆ తల్లిదండ్రులు దగ్గర ఉండాలి వీడికి టైం ఉండాలి వీడు ఆఫీసు పొద్దున్నే ఎనిమిదికి వెళ్ళి రాత్రి తొమ్మిదింటికి వచ్చి వాడు ఇంకేం చూస్తాడు తల్లిదండ్రుల్ని టైం ఉండాలి వీటన్నిటినీ ముంచి ఇంకొక ప్రధానమైన హేతు ఉంది వాడి భార్య అవునాలి భార్య అవునకపోతే వీడు కాదు కదా బ్రహ్మ రుద్రాజులు దిగి వచ్చినా వీడు చూడలేదు ఎందుకంటే ప్రాక్టికల్గా భార్య సపోర్ట్ ఇవ్వనంటే నేను నాకు సంబంధం లేదండి మీ ఫాదర్ అండ్ మదర్ ఇట్ ఇస్ నాట్ మై బుక్ అవుట్ సో ఐమ్ నాట్ యాక్సెప్టబుల్ టు మీ అని ఆమె నో అందనుకోండి ఒకవేళ నో అనకపోవచ్చు నాన్ కోఆపరేషన్ చేసిందనుకోండి అది మీరేం చూస్తారు కాబట్టి కొడుకు చూస్తారని ఆశ పెట్టుకోవడం కూడా తెలివి తక్కువ చూస్తే మంచిది తెలివి తక్కువ కాబట్టి ఇలాంటి ఆశలు పెట్టుకోకుండాగా ఈమె నా భార్య భార్య ఏమిటి అందరూ సమానమే ఈక్వల్ పార్ట్నర్ ఫర్ సమ్ టైమ్ ఎలాగో వీడికి పోయి సమాచారమే పోయిన హీ అపున సును మన దీంట్లో అని అనుకుంటే వాడు సన్యాసి మానసికంగా తర్వాత వీడు నా కొడుకు దీంట్లో కొడుకు అందరికీ ఒకే తండ్రి ఈశ్వరుడు త్వమేవ మాతాచ పితాత్వమేవ మళ్ళీ మధ్యలో నేనో తండ్రిని వాడో తండ్రి ఇన్ని రకాలు ఏం ఒకడే తండ్రి ఏకీ ఏకీపిత సో అనుకుంటే ఇక వీడు నా కొడుకునే ప్రసక్తి లేదు ఇక కామ్యకర్మలు ఉండవు కామ్యకర్మం లేకపోతే అగ్ని ఎందుకు అగ్ని అనవసరం అగ్ని సంబంధం ఉండదు వీటన్నింటినీ ఛ్యాంజ్ చేసేస్తాడు అది పారివిరాజ్యం అంటే సో పారివిరాజ్యం యొక్క తీరు చిన్నెలు ఎలా ఉంటాయంటే సర్వసాధన సన్యాస లక్షణం చాలామంది ఇప్పటికీ ఆశ్చర్యం నాకు ఇప్పటికి వేదాంతం చూసుకునే వాళ్ళలో కూడా సన్యాస శబ్దానికి అర్థం తెలియదు సన్యాసం ఉచ్చుకోవడానికి ఉరకలేస్తూ ఉంటారు కానీ సన్యా కొంతమంది సన్యాస శబ్దానికి అర్థం తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే సన్యాసము అంటే భార్యని వదిలిపెట్టేయడం అని ఒక అభిప్రాయం తర్వాత ఉద్యోగాన్ని విదిలిపెట్టేయడం అభిప్రాయం ఒక ఆయన రిటైర్ అయ్యాడు భార్య లేదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆయన దేన్ని విదిలిపెట్టాలి అలా కాదండి సన్యాసం అంటే అలా కాదు సన్యాస శబ్దానికి అర్థం ఏంటంటే నా నిరగ్నిర్ నచాక్రియ అని గీతలో శ్లోకం ఉంటుంది అగ్ని లేకుండా అంటే అగ్నిని విడిచిపెట్టాడు అక్రియ ఈ కర్మలు ఈ పూ కర్మలు యజ్ఞాగాది క్రతువులు కామ్యకర్మలు చేస్తూ కూర్చోవడం సో దంపతి పూజ చేసి ఏదో డబ్బు రాలుతుందని పూజలు ఇలాంటివి ఇంకేమి ఉండవు అది సన్యాసం యొక్క లక్షణం ఎందుకు కర్మలు ఎందుకు లేవు అరే కర్మ ఉండాలంటే కర్మ సాధనములు ఉండాలి కర్మ సాధనాలు ఏమిటంటే భార్య మొట్టమొదటి కర్మ సాధనం భార్య ఆవిడ వచ్చి పక్కన కూర్చోవాలి ఓసారి కూర్చుని వెళ్ళిపోయితే పర్వాలేదు మరి ఆవిడ పుట్టింట్లో ఉందనుకోండి అప్పుడే ఇలాగా కర్మ ముహూర్తం సమీపించింది ఇంకా పుట్టింట్లో ఉంది అప్పుడు ఆవిడ రవికల గుడ్డ ఏదో తీసుకొచ్చి పక్కన పెట్టుకుని ఆవిడ అనుమతి ఉందనే అభిప్రాయంతో రవికల గుడ్డ అంటారు అది ప్రతీక అది పక్కన పెట్టుకుని చేయాలి శ్రీరాముడు అది ఆ కథంతా కూడా వాల్మీకి చెప్పిందేం కాదు లేదా కల్పితో కూడా అనవసరంగా నేను ఆ కథ పట్టుకొచ్చాను సో జారిపోయింది లోటప్పుడు సో ఆ విషయాల్లో వదిలిపెట్టేసేటది కాబట్టి నన్ను సర్వ సాధన సన్యాస భార్య ఒక సాధనం కాబట్టి ఇంకా చూడండి భార్య లేదు భర్త లేదు విఆర్ ఆల్ ఫ్రెండ్స్ తర్వాత అగ్ని ఇతర సాధనములు గృహం కూడా సాధనం కర్మకి ఇవన్నీ వదిలిపెట్టు కూర్చుంటాడు అది పారిమ్రాజ్యం ఇటువంటి పారివ్రాజ్యము బ్రహ్మవిద్యకు అంగము అని విధింసోతున్నారు ఇది విధిత్తేదేవమృతవసాధనం ఇవధారణా షసమాప్తంగా కర్మీ సన్ యాజ్ఞవ్య ఏతావదేవ అము ఇలాగ మీరు ఎలా చెప్పగలరు పారివ్రాజ్యము అంటే సన్యాసము బ్రహ్మవిద్యకు అంగము అని మీరు ఎలా చెప్పగలరు అంటే ఆయన హేతు చెప్తున్నారు ఏతావదేవ అమృతత్వ సాధనం ఇంత మాత్రమే అమృతత్వ సాధనము అని బృహదారణ్యకు నాలుగో అధ్యాయం ఐదో బ్రాహ్మణంలో చెప్పారు బహుశా నాకేమైనా గుర్తు గుర్తొస్తుందంటే బృహ ఈ మనము మైత్రేయీ బ్రాహ్మణం చదువుతాం దీనికి ప్రథమ మైత్రేయీ బ్రాహ్మణము అని పేరు మొదటిసారి వచ్చిన మైత్రేయీ బ్రాహ్మణం ఇదే బృహదారణోపనిషత్తులో మీరు మూడో వాల్యూం తీసి చూస్తే దాంట్లో మళ్ళీ మైత్రేయీ బ్రాహ్మణము ఇంకోసారి వస్తుంది మూడో వాల్యూం తీసి చూడండి ఒకసారి కనీసం ఉత్కంఠ ఓ అలాగా తెలిసి కోసం ఇలా వస్తారు మూడో వాల్యూం తీసి చూస్తే మీరు దాంట్లో మూడో వాల్యూ లేదంటే మరి లేదంటే ఇక్కడ ఉన్నాయి సో నారాయణ దగ్గర ఉన్నాయి మీ దగ్గర లేకపోతే ఏమీ ఇబ్బంది వెళ్ళలేదు ఉంటే సమస్య కాదు మూడో వాల్యూ తీసి చూశాడు అనుకోండి ఎందుకంటే నేను గెలువకు వెళ్ళినప్పుడల్లా మూడో వాల్యూవో మొదటి వాల్యూ కనబడతాయి మధ్యలో ఖాళీ సో మూడో వాల్యూలో ఉంటుంది దానికి ద్వితీయ మైత్రేయీ బ్రాహ్మణము పేరు నేను ప్రథమా ద్వితీయ అనలేదు మైత్రేయీ బ్రాహ్మణము అని సో అక్కడ ఇదే మైత్రేయి ఇదే యాజ్ఞవల్క్యులు ఇదే కథ చెప్పారు అనే ఏమైనా ఒకే ఉపనిషత్తులో ఒకే కథని ఆ మంత్రాల్లో రెండుసార్లు చెప్పారు ఏమిటి ఏమో చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంటే దానికి సమాధానం ఏమిటంటే బృహదారం ఉపనిషత్తు యొక్క సారమంతా కూడా యాజ్ఞవల్క్య మైత్రేయి సంవాదములో గలదు సుమా దీనికి ప్రోధి చేసేవే తప్ప ఇది ప్రముఖమైన స్థానము కలిగి ఉన్నది ఉపనిషత్తులో అని చెప్పడం ఎందుకంటే ఉపనిషత్తు చాలా పెద్దది మీరు దారి తెలుగు లేకుండా ఇటు అటు పరుగులు ఇది ముఖ్యమైనది అని చెప్పడం కోసం మైత్రీ బ్రాహ్మణం రెండుసార్లు ఇస్తుంది అక్కడ చెప్పారు ఏతాపదేవ అమృతత్వ సాధనం అని అక్కడ చెప్పారు అమృత మోక్ష సా అమృతత్వం అంటే మోక్షం మోక్షమునకు సాధనము ఇంత మాత్రమే ఏమిటది ఇంత మాత్రము అంటే పారివ్రాజ్యము అంగముగా కలిగిన బ్రహ్మ అని అక్కడ చెప్పారు అది ఒకటి అది ఒక హేతు రెండో హేతువు ఏమిటంటే షష్ట సమాప్త ఆరో అధ్యాయం పూర్తయిపోయిన తర్వాత శంకరాచార్య ఆరో అధ్యాయం అంటే మనది ఎన్నో అధ్యాయం అవుతుంది నాలుగో అధ్యాయం అవుతుంది ఇది మొదటనే రోజు చెప్పాను కదా నాలుగో అధ్యాయం పూర్తయిన తర్వాత అంటే ద్వితీయ మైత్రి అయ్యి చెప్పారు ఏమని కర్మీసన్ యాజ్ఞవల్క్య ప్రవం రాజ